నూట పన్నెండు జలధులింకిపోయిన జగములు గృంకినా జడియబోదుదాని జనతమేమో బ్రతుకు చావులనడి బ్రాంతులు లేనిది అఖిల సంగ ఆత్మలింగ భావము శరీరములో తప్ప బయట ఎక్కడా ఏ వస్తువుయందులేని ఓ ఆత్మ వినుము ప్రపంచములోని సముద్రములన్నీయూ ఇంకిపోయినా జగములన్నీ కృంగిపోయి లేకుండా పోయినా ప్రపంచమంతటికీ ప్రళయమే వచ్చినా ఉన్న సమస్తము లేకుండా పోయినా జీవాత్మ నాశనమైన ఆత్మ ఉనికి కనిపించకుండా పరమాత్మ మాత్రము ఎల్లప్పుడూ ఉండినట్లే ఉండును పరమాత్మకు చావు బ్రతుకు అనేటి రెండు సంఘటనలు లేవు ఏదానికి పరమాత్మ భయపడునది కాదు అంతటా విస్తరించి అంతా తానై అన్నిటియందు అణువణువూ వ్యాపించియున్న పరమాత్మను ఎవరు గాని ఏ ప్రళయముగాని ఏమీ చేయలేవు అన్నిటికీ ఆదికర్త అందరికీ సూత్రధారి అయిన పరమాత్మ చావునది కాదు పుట్టునది కాదు త్రిమూర్తులకుగాని ఇంద్రాది దేవతలకు గాని పరమాత్మ తెలియవాడు కాదు